కీర్తన రెండు వందల కోటి మన్మాకార గోవింద కృష్ణ పాటించినీ మహిమలే పరబ్రహ్మము ఆకాశము వంటి మేన అమరే మూర్తి విగానా ఆకాశ నదియే నీకు అభిషేకము మేకొని నీవే నీకు మేఘ పుష్పాలే కాపు చంద్రుడు నీ మనసులో జనించనటుగా నా చంద్రికలు కప్రకాపై సరినిండెను ఇంద్రనీలపు గనుల ఇలధరుడవుగానా తంద్రలే నీపెచూపే తట్టుపునుగాయను లక్ష్మీపతివిగాన లాగులనీ ఉరముపై లక్ష్మి అలమేలు మంగే లలినీతాళి సూక్ష్మమై శ్రీవేంకటేశ శుక్కల పొడవుగా హక్ష్మణములే ఆభరణారములు